ప్రవేశించడం అని ఎలా చెప్తాం కాబట్టి అలాంటి ప్రాంతీం లేదు అసలు దేహ సంబంధం లేనిదే జీవత్వం లేదు కాబట్టి దేహంలో ప్రవేశించక ముందు జీవుడే కాదు కాబట్టి నువ్వు జీవుడు దేహంలో ప్రవేశించేందుకు దేహ సంబంధం ఒక తర్వాత దేహం దేహంలో జీవత్వం ఉంటుంది కాబట్టి అన్యోన్యాధ్య అన్యోన్యాభ దేహంలో ప్రవేశిస్తే కానీ జీవుడైతే కదా హలో ప్రవేశం బిష్ట ప్రవేశ ప్రవేశం తృప్శతి అదే వివరిస్తున్నాయి బిష్టస్ అను ప్రవేశ సత్ అనువంచరువాత ప్రవేశం కృది వాక్యమ ప్రాపించి ఇల్లు కట్టి దాంట్లో ప్రవేశించాడు కట్టిన ఇంటికంటే వీడు బయట నిలబడి ఉన్నాడు దాంట్లో ప్రవేశించాడు ప్రవేశ శబ్దానికి అర్థం అలాగే ఉంది అని అలాగ జీవుడు దేహంలో ప్రవేశించాడు విశిష్ఠుడైనటువంటి జీవుడు దేహంలో చెప్పినంత బానే ఉంది అలాగంటే ప్రవేశాలు అయిన కుదరవు నేను చెప్తాను నేను ఒక ఉపాయము జలంలో సూర్యుడు ప్రవేశించాడు అని మనం అర్థం అంటాం నిజంగా సూర్యుడు ప్రవేశించలేదు అంటే అక్కడికి ప్రవేశ శబ్దానికి ముఖ్యార్థాన్ని వదిలిపెట్టి గౌణార్థంలోకి వస్తున్నాడు జలంలో సూర్యుడు ప్రవేశించాడు కొండ తీసుకెళ్ళి అక్కడ బయట ఆ సూర్య ప్రతిబింబం దాఖ జలంలో సూర్యుడు ప్రవేశించాడు ఎలా ప్రవేశించాడు ప్రతిబింపు అవ్వాలి సూర్య ప్రతిబింబ ప్రతిబింబం ప్రవేశిస్తే సూర్యుడే ప్రవేశించాడు ప్రతిబింబ రూపంగా ప్రవేశించాడు అని ఏదో రకంగా అక్కడ ప్రవేశాన్ని మనం పుసికించవచ్చు ది మాటెస్ ది రిఫ్లక్షన్ స్టిల్ యూ కెన్ మేనేజ్ మాట అలాగే బ్రహ్మ కూడా అలా ప్రవేశించాడు అన్నాము మరి ఇది బాగుంది కదా కూడా ఒప్పుకోవట్లేదు నా ఇది కూడా ఒప్పు బాగుంటుంది ఎందుకంటే అపరిచిన్న ఇప్పుడు సూర్యుడు నీటిలో ప్రవేశించాలంటే మీరు ఓ దేశంలో ఉండాలి సూర్యుడు మరో దేశంలో ఉండాలి కుదిరింది సూర్యుడికి ఒక విశిష్టమైన ఆకారం ఉండాలి ఇది ఈ రెండు ఖండిస్తుంది మీరున్న దేశానికి బాహ్య దేశముందు సూర్యుడు ఉండాలి ఆ సూర్యుడికి ఆకారం ఉండాలి బాహ్య దేశముందు ఉంటే ఉండీస్ ఆకారం లేదనుకోండి ప్రతిబింబం దేనికి వస్తుంది ఈ రెండు కూడా ఆత్మ యుద్ధం పోసకం ఎందుకంటే ఆత్మ వ్యాపకము సర్వం వ్యాపకము ఆత్మ లేనటువంటి దేశమైనది నెంబర్ వన్ రెండు అమూర్తము ఆత్మకి భూపము లేదు కాబట్టి ఎలాగో ప్రతిబింబం అని మాత్రం ఎలా చెప్తాం ఏదో ఓకే అండర్స్టాండింగ్ కోసం కృష్ణాంతం పెట్టుకున్నామంటే అది వేరే సంగతి ముందుగా నాకు ఇందన్నా ఏమ సెకండరీప్లాయిడ్ సెకండరీ ప్రవేశ ముఖ్య ప్రవేశం మాట సెకండరీ ప్రవేశాన్ని కూడా మనం చెప్ప అవకాశం పొందట్లేదు పరిచ్ఛిన్న మూర్త అన్యత్ర ప్రసాదస్వభావకే ప్రతిబింబోదయస్ అది సూర్యాదేహే సూర్యుడు మొదలైన వాటి ఆ సూర్యుడు ఎలాంటి వాడు పరిచ్ఛిన్నుడై ఉందా అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్ మూర్తస్ విశిష్టమైన ఆకారం కలిగినటువంటి సూర్యాదేహుడు మొదలైన వాటి అన్యత్ర జలాదం కొన్ని ఒక దాని దాని సూర్యుడి కంటే భిన్నమైనటువంటి జలము మొదలైన దాని అది ఎటువంటిది ఉండాలి ప్రసాద స్వభావం అది మంచి రిఫ్లక్టింగ్ నేచర్ ఉండాలి ప్రసన్నమైన అంటే బాగా నగిసి పెట్టినటువంటి సర్ఫేస్ అవి ఉండాలి మార్పుల్ సర్ఫేస్ లాంటి సర్ఫేస్ అర్థం లేకపోతే జలము యొక్క సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసే అవుతుంది ఎప్పుడు బురద లేకుండా ఉంటాయి సూయేజ్ కెనాల్ ప్రతిబింబించడం ఊశీని ముసినది నీటిలో సూర్య ప్రతిబింబం రాదు స్వచ్ఛమైన జలమై ఉంటారు ఆ ప్రసాద స్వభావం ఉన్నటువంటి జలము మొదలైన వాటి ఎందుకు ఆది శబ్దం చేతను అర్థం తీసుకోవచ్చు సూర్యుడి దగ్గర ఆది శబ్దం చేత చంద్రులను తీసుకోవచ్చు సో ఆ విధంగా ప్రతిబింబ ఉదయస్యా ప్రతిబింబం పుడుతుంది అక్కడ అటువంటి సందర్భంలో ఏదో అది దీంతో ప్రవేశించిందని మీరు చెప్తే చెప్పచ్చు అలాగా ఆత్మ విషయంలో కుదరదు తత్వ ఆకాశాధికారణత్వా ఇంకా ఎన్ని హేతులు చెప్పాలి ఆత్మకు అటువంటి ప్రతిబింబం సో బ్రహ్మ యొక్క ప్రతిబింబం ఎక్కడుంది అని మీరు నెగరెటివ్ గా చెప్పే చెప్పమో కానీ మెయిన్ గా చెప్పడానికి వీల్లేదు బ్రహ్మ యొక్క ప్రతిబింబం ఎక్కడుందా బ్రహ్మ ఉంది ఇక్కడ వాటికి ఇది చుట్టారు ఎలక్ట్రిసిటీ ప్రతిబింబం ఉందా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా ఎలక్ట్రిసిటీ మళ్ళీ ప్రతిబింబం ఇదో వాదం బింబ ఈ రైతులు ఉంటారే వాళ్ళు అనుకుంటారో కొత్త మొట్ట విషయాలనే మేము చెప్పాము అనుకుంటాను ఈ వినియమే ఇక్కడ చెప్పినటువంటి బింబ ప్రతిబింబ భావము అనే సిద్ధాంతంలో చాలా పెద్దగా వాళ్ళు చెప్తారు మధ్వాచార్యులు ఈజ్ సిక్స్టీన్త్ సెంచరీ ఆ ట్వెల్త్ సెంచరీ ఆ థర్టీన్త్ సెంచరీ శంకర్లో బీసీ ఫైవ్ బీసీ త్రీ హండ్రెడ్ ఈ బింబ ప్రతిబింబవాదాన్ని ఇక్కడ ప్రస్థానం చేసేసి ఆయన దాన్ని దురిపేసి ముందుకు పెడుకున్నాడు ఇలా ఫడ్వాదు దాన్ని ఎవరో తర్వాత వాడు వచ్చి పట్టుకున్నాయి నేను ఏదో కొత్త సంగతి చెప్పాను మొత్తం భాష్యాలు ఉంటాయి కదా నేను ఏదో మరో సిద్ధాంతాన్ని ఖండిస్తున్నాను అని ఉన్న కలిసి ఉంది ఖండిస్తా ఎనివే సో అటువంటి ప్రవేశము బింబ భావము బ్రహ్మ జీవుడు బ్రహ్మ యొక్క ప్రతిబింబము బా ఎంత బాయ్యం కాదు అంటే ఎవరైపోతాడు ఈ జీవుడు వీడి బొత్తి ఎంత సంగు ప్రతిబింబం ఎంత ముందు ఒక సందే సూర్యుడు ఉన్న మహత్వ ప్రతిబింబాల రాదు కాబట్టి జీవుడు జీవుడిగే ఉంటాడు బ్రహ్మ బ్రహ్మలాగే ఉంటాడు అది వాళ్ళకి అభ్యర్థి వాళ్ళకి కావాల్సింది కూడా అదే శంకరా నో సాల్స్ అమూర్తత్వాలు ఆత్మకి ఒక రూపము లేదు అంటే రూపము గలది ఆకాశాది కారణత్వం తర్వాత ఇంకోటి ఆకాశానికి కూడా ఆత్మ కారణం అయితే ఉంటే ఒక దేశంలో ఉన్నది మరో దేశంలో ప్రతిఫలించడం సంభవం అవుతుంది అసలు దేశానికే కారణం ఆత్మ అయితే ఉంటే ఆత్మ లే ఆత్మ ఎందు దేశం పుట్టింది అలాంటిది ఆత్మ ఒక దేశంలో ఉండి మరొక దేశంలో ఉన్నటువంటి జలాదులు ఎందుకు ప్రతిఫలము పొందుతా అనేదే కుదరు తర్వాత వ్యాపకత్వాన్ని వ్యాపకత్వం మొత్తం ఆత్మ వ్యాపించి ఉన్నారు ది ఎంటైర్ స్పేస్ అది సినిమా స్క్రీన్ యూ సీఎస్పేస్ ఎటువంటి స్పేస్ చూస్తారు మీరు నగరాలు న్యూయార్క్ నగరం అంతా చూస్తారు సినిమా స్క్రీన్ మీద దీనిపై అంత స్పేస్ ఉందా లేదా ఉండటా మీరు చూస్తున్నారు స్పేస్ ఎక్కడుంది ప్రకాశంలో వచ్చింది అదేవిధంగా ఈ జగత్తు కూడా ఏ స్పేస్ లో ఉందో ఆ స్పేస్ ని ఆత్మ వ్యాపించి ఉన్నది కాన్షియస్ లోనే సర్వము జగత్తు ప్రకాశిస్తా ఉంది నిర్ఫోర్ ద స్పేస్ అండర్ ది యూనివర్స్ విచ్న్ Both are shining in in the consciousness, consciousness and that consciousness is Therefore, Therefore, no question of atma being reflected in a different object. సూర్యుడు అండి సూర్యుడు ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశానికి భిన్నమైన దేశం ఒకటి ఉంది ఆ దేశంలో సూర్యుడు కంటే భిన్నమైన పదార్థం ఒకటి ఉందండి ఆ పదార్థానికి నగిసి అది ఉంటే రిఫ్లెక్ట్ చేసే స్వభావం ఉంది అప్పుడు సూర్యుడు దీంట్లో కానీ ఆత్మ కంటే దూరంగా దేశము కానీ ప్రతిబి ఆత్మ కంటే భిన్నంగా ప్రతిబింబాన్ని క్యాప్చర్ చేసేటువంటి వస్తువు కానీ లేవు ప్పుడు ఆత్మకి ప్రతిబింబర్స్ ప్రతిబింబవతి ప్రవేశమంతే ఉంది నత్మన దిగ్గురుందే ఆ నాయకుడు ఆత్మనూక్త ఆకాశాది కారణత్వా వ్యాపకత్వా ప్రతిబింబాధారాధా వాచ్యోన్ హేతు ఈ నాలుగు కారణాలుగా ఆత్మన ప్రతిబింబవత్ ప్రవేశ ఆత్మ ప్రతిబింబం రూపంగా ప్రవేశించుట నాయుక్త కోస్తా యుక్త అనుకునేది అంటే నా అదే కొట్టమంటున్నా కదా అది అంటే మళ్ళీ వేరే ఇచ్చారు మాకు అదే నా ఇక్కడికి అక్కడ ఏమంతి నైవాస్తి ప్రవేశ సరే ఇంకా ప్రవేశం లేదు ఇంకేక్కడ కూర్చున్నా ఎలాగోలాగ నా ప్రవేశాన్ని కూర్చుంటా ఉంటే దేన్ని ప్రవేశమే లేదు and mm -hmm. ఏదో ఇలా కాకపోతే అలా అలా కాకపోతే గతి అలాంటి గతి మనకి లభించలేదు లభించనివ్వడం లేదు మరో మార్గమే నీవు కుదరనివ్వటం లేదు కాబట్టి ప్రవేశమే లేదు పోనీ ప్రవేశం లేకుండా ప్రవేశము లేని స్థితిని మనం యాక్సెప్ట్ చేసేద్దాము దాన్నే ఒప్పుకుందామండి ప్రవేశము లేదు అని అంగీకరిద్దాము పోనీ అలాగ ఆ గతిని స్వీకరిస్తాము తదేవాను ప్రావిషం దేవా కాబట్టి గత్యంతరము అంటే ప్రవేశ అభావాన్ని స్వీకరించే గతి అది కుదరదు ఎందుకని తన దేవాను మరి ఏమంటే ప్రవేశమే కుదరదు అన్నావు శృతి చెప్పింది అనుకున్నావు పోనీ శృతి ఒకవేళ పప్పులో కాలేసి ఇక్కడ శృతి తప్పు చెప్పింది అని అనుకున్నాం మిగతా శృతిని యాక్ శక్తి చేద్దాం ఈ శృతిని తప్పన్నాం అని పోనీ అలా కొంతమంది అలా కొంతమంది రామాయణాన్ని చదివి రామాయణంలో రాముడు ఫలానా పని చేశాడు అది తప్పు అంటాడు రాముడు ఫలానా పని చేసాడు నీకు ఎలా తెలుస్తుంది వాల్మీకి చెప్పడం చేసేసి వాల్మీకి ఫాలో అయితే వాల్మీకి చెప్పడం చేస్తే వాల్మీకి వీళ్ళు ఫాలో అవ్వడం మానేశాను వాల్మీకి వీడిపెట్టేసి మనం ఉంటారు రామాయణం రాసిన వాళ్ళు పట్టుకుని వెళ్ళాడుతారు వాల్మీకి అంటే కొద్ది సంవత్సరం నేర్చుకోవాలి అవకతయిపోయింది ఎనీవే ఫోన్ల ఆ విషయం సో ఆ రాముడు రాముడు ఆ పని నీకు ఎవరు చెప్పాడు వాల్మీకి ఆ పని చేసిన పరిస్థితులు ఆయన ఆ చేసిన ఆయనలో దోషం లేదు కూడా వాళ్ళు అక్కడే చెప్పాడు అది చూసేవా అది నేను దోషం జరుగుతున్నాను ఆ రకంగా శృతి అంతా కరెక్టే అవస్తుండే ఇక్కడ శృతి తప్పు చెప్పిందంటాం అంటే నో అది ఒప్పుకో ఎందుకు గొప్ప శృతిష్ట అతి ఇంద్రియ విషయ జ్ఞానోత్పత్తు నిమిత్తం సో సృష్టి జీవస్వరూపము జగత్స్వరూపము బ్రహ్మ అనేటువంటి ఈ విషయాలు ఉన్నావే ఇవి అతీంద్రియ విషయాలు ఇంద్రియ భోచనములైన విషయాలు మట్టి కుండ అంటే ఏదో కట్టుతో చూసి తెలుసుకుని బుద్ధితో ఆలోచించి పట్టుకోవచ్చు కానీ ఇంద్రియములకు గోచరముఖానికి మనస్సుకి బుద్ధికి అందరి విషయాలు వీటిలో మనకు ఏదైనా జ్ఞానం కలగాలి అంటే కేవలము వేదము శృతి వాక్యము ఉపనిషత్ వాక్యాలే ఆధారము అదే నిమిత్తం అదే హేతువు దాంట్లో మళ్ళీ తప్పొచ్చింది అంటే మనకి అసలు ఒక పెద్ద ప్రమాణమే లేకుండా అయిపోతుంది అలా ఉంచుకో విజ్ఞానముత్పత్తి ఉత్పత్తి అంటే మళ్ళీ ఎగరవాడుంటాడు అయ్యా అలాగండి ఈ వాక్యం తృష్వా తదేవా అనుప్రాషద్ అని వాక్యం సీమం చేరపకాయలు చిన్న మిరపకాయలు కాదు చూడండి చిరు మిరపకాయలు ఉంటాయి అవి బాగా ఎక్కువ కారంగా ఉంటాయి జోట్టు మిరపకాయలు అసలు కారణమే ఉంటుంది గుండనే కారంగా ఉంటుంది ఆ రకంగా వాక్యం సృష్వా అదేవాను ప్రావిషద ఎంతో ప్రయత్నం చేశాం ఎత్తునవతారం అర గంట భావించి ప్రయత్నం చేసి కూడా దానికి ఒక అర్థము పద ఫలానార్థము అని చెప్పడానికే అవకాశం లేకుండా అయిపోయితే కాబట్టి ఎలాగండి ఈ సమస్య అనర్థకత్వా అటువంటి పరిస్థితిలో తత్సృష్వా అనే వాక్యము ఇది అనర్థకత్వా దీనికి ఒక యోగ్యమైన అర్థాన్ని చెప్పడమే సంభవం కాదు గనక అపోహ్యమేవ తాల్సిందే నిరాకరించవలసింది నిరాకర వేదవాక్యాన్ని అన్యా కూడా అసలు రంగానికి వస్తుంది మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను విద్య నడిపించాను అన్యా దీనికి అర్థం వేరే ఉంది అనే అర్థం ఎన్నమైన అర్థము అది సంగ్రహవా ఇక్కడి నుంచి సిద్ధాంతం ఇదనే ప్రకృతో హియన్య వివక్షితోక్య మర్థమిదమస్థాయి వేద వాక్యాన్ని పక్కన పెట్టేసి అది అనర్థకము అదేమో ఒక యోగ్యమైన అర్థాన్ని అంద ప్రయోగం చేసినా మనకి ఇవ్వట్లేదు అని ఈ విధంగా అయోగ్యంగా మాట్లాడతారు కేమర్థమిదం అస్థానే అస్థానే అంటే అయోగ్యం అయోగ్యమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు చూడు వివక్షిత అస వాక్యాథ అస్తి సో ఈ వాక్యానికి అర్థం ఉన్నది ఆ అర్థముని చెప్పడం కోసమే శుడు ఆ పదప్రయోగాన్ని చేసింది వక్తుమిు సో వక్తు దేని మీద ఉంది ఇంటే అన్యహా నువ్వు ఇంత దాకా నువ్వు వర్ణించుకుంటూ వచ్చేవేవో అవదని అర్థాలు వీటి కంటే భిన్నమైనటువంటి ఒక అర్థాన్ని మనకు అందజేయడం కోసమే శృతి అటువంటి పదప్రయోగాన్ని చేసింది తర్వాత ప్రకృత ఇప్పుడు అన్యహ అర్థ అంటే నేను చెప్పిన అర్థం కాకుండా అక్కడ ఉండే సంబంధం లేని కొత్త అర్థం తీసుకొస్తానంటే కుదరదు ప్రకృతము ఆ కాంటెక్స్ట్ లో చక్కగా హ్యాండి మరొక అర్థము నువ్వు చెప్పిన ఆహడాలకి కూడా దూరంగా ఉండేటువంటి మరొక అద్భుతమైన అర్థం ఉన్నది ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకో అంతేగాని పక్కన పెట్టాలి అమోహ్య అమోహ్యమేవా మాట దాంట్లో అలాంటి అర్థం ఒకటి ఉంది సస్మర్త్యాలి నువ్వు గుర్తు చేసుకో సరే గుర్తు నాకు రాదే మీరు చెప్పండి ఏమిటో ఆత్మోవి సత్యం జ్ఞానమాం బ్రహ్మేద గుర్చు తెలుసుకోం మనం ఇంట్రెస్ట్ ఉంటామంటే కొంత దూరం పాఠం జరిగిన తర్వాత ఒరిజినల్గా స్టేట్మెంట్స్ ప్రొక్లమేషన్స్ స్టేట్మెంట్ ఏదో ప్రతిపాదనలు అన్నీ విడిచిపెట్టేసి సో నేల విడిచి సాము అంటారు చూడండి అలాంటి ప్రసంగాలు ఉంటారు కొంతమంది ఇవాళ భగవద్గీతను నేను బోధి స్థానంలో మొదలుపెట్టి మంచిలో హాలీవుడ్ దృష్టాంతమో లేకపోతే ఇంకో మొత్తం ఉపన్యాసం హాలీవుడ్ గురించి చెప్పి అవును నేను ఇదంతా ఎందుకు మళ్ళీ వాళ్ళని అడిగి అయ్యే టైం చూస్తాం నేను చేస్తా కదా నేను కూడా చేస్తూ ఉంటాను అటువంటి పని ఏమన్నా ఏమో చేస్తాను ఒక చేస్తే ఇంకే పని చేయం సో సో అలాగే చేయకూడదు కదా ఆ ఒరిజినల్ కాంటాక్ట్ ను మనం మర్చిపోకూడదు దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండాలి ఈ శుద్ధి ఈ బ్రహ్మంది బ్రహ్మ విధాత్మతి పరం అనేటువంటి ఒక అద్భుతమైన ప్రతిపాదనతో ఆరంభమైంది అది సూత్రం అది రాబోయే ఆ సూత్రం యొక్క వ్యాఖ్యాన రూపం తప్ప మరొకటి కాదు అని మనం చూసి ఉన్నాం తెలుసుకుంటే మోక్షముట్ ఈ బ్రహ్మ ఓలాగా అది ఎక్కడుంది యో వేదాయా అది జ్ఞానగుహలో బుద్ధి గుహలో ఉన్నది నువ్వు ఈ కాంటెక్స్ మనస్సులో పెట్టుకోకుండగా నువ్వు ప్రవేశిషృద్ది వ్యాఖ్యానం చేస్తానంటే ఇంతకు ముందు చేసిన తత్వ వ్యాఖ్యానాలు వస్తాయి కనిపిస్తే అసందర్భ వ్యాఖ్యానాలు అసలు మిస్ అయిపోతావు అది నువ్వు మనస్సులో పెట్టుకో అది గుర్తు పెట్టుకున్నావా ఇప్పుడు నువ్వు ప్రవేశానికి నువ్వు మొత్తం వివరణ అంతా దేనికోసం వచ్చిందండి తద్విజ్ఞానం యో వేద నిహితాం ఎవడైతే బుద్ధి గుహ యొక్క ఉన్నటువంటి ఆ ప్రభుత్వం తెలుసుకుంటాడో వాడు మోక్షాన్ని పొందుతాడు సో ఆ విజ్ఞానం వాడు తెలుసుకోవాలి ఆ విజ్ఞానాన్ని మనకి బోధించాలి అది ప్రకృతం దాన్ని చెప్పటముందు శృతికి తాత్పర్యం కానీ ఎప్పుడో ఏదో అయింది అది ఇలా మార్పు చెంది అలా మార్పు చెంది దాంట్లో అవన్నీ మనకి అవన్నీ చేసి ప్రకృతం కాదు ప్రకృతమే ఇక్కడ కాస్మాలజీ ప్రకృతం కాదు ఇక్కడ ప్రకృతం ఏమిటంటే బుద్ధి గుహలో బ్రహ్మం ఉన్నది అని తెలుసుకోవాలి జో వేద సద్ అది ప్రకృతము కాబట్టి శృతి ఏ మాట చెప్పినా దానికి ఉపయోగించి మాటనే చెప్తుంది తప్పిస్తే ఏవేవో కాస్మలాజికల్ డిక్లరేషన్స్ నిసుకుని ప్రతిపాదించడం కోసం ఇది ఈ పాయింట్ మనసులో పెట్టుకుంటే ఎవరింగ్ ఫాల్స్ ఉంటుంది ఆకాశ కార్యం ప్రదర్శితం బ్రహ్మావగమ ఇప్పుడు మనకి ఆకాశం తస్మాత్వా ఎస్మాత్ ఆత్మ ఆకాశ సంభూత అని ఆకాశ సృష్టి చెప్పబడింది ఈ ఆకాశ సృష్టి ఎందుకోసం చెప్పారు ఆకాశం నుంచి వాయు వాయు నుంచి ఏవేమో ఉంటాయి ఏవేమో అయ్యాయి విధంగా అని చెప్పారు ఈ సృష్టివాక్యాలకి తాత్పర్యమేంటి శృతి చెప్పుటలో శృతి యొక్క వివక్ష ద ఇంటెంట్ అని కనుక మీరు ఒక కాస్మలాజికల్ థీసిస్ ని చెప్పు కానీ లేక సృష్టి ప్రక్రియలో ఈ స్కీమ్ లో జరిగింది అని ఒక అత్యద్భుతమైన సృష్టి ప్రక్రియను మనకి బోధించటం కానీ శుద్ధి యొక్క తాత్పర్యము దాని ఇంటెంట్ అని మీరు అనుకుంటే మీరు పొరపడ్డారు సృష్టిని ఆ చెప్పి కాస్మలాజికల్ పర్పస్ కోసం ఈ సృష్టి వాక్యాలు శుద్ధి చెప్పలేదు మరి ఎందుకు చెప్పిందంటే కేవలము తత్ విజ్ఞానం నిహితం గుహాయాం అని నిహితం బ్రహ్మ యహావేద గుహ బుద్ధిగుహ ఎందు నిక్షిప్తమై ఉన్నటువంటి బ్రహ్మను ఎవరు తెలుసుకుంటారో కాబట్టి బుద్ధిగుహ దానిలో బ్రహ్మ దాన్ని తెలుసుకోముక దానికి కాకుండా సో ఆకాశాది ఆకాశం దగ్గర మొదలెట్టి అన్నమయ్య సో అగ్ని అగ్నిరాప అధ్యకృతి ఔషధయోన్న అన్న పురుష వాడు అన్నమయ పురుషహదాకా ఈ మొత్తం వనసని చెప్పింది దేనికోసం లేదు పడుకుంటే అదిగా విజ్ఞాన పువ్వుతుంటే బ్రహ్మను తెలుసుకునేదానికి ఈ ఒక దారి వేయడం కోసమే ఈ ప్రసంగం వచ్చింది అందుకోసం ఈ కాద్య నిరూపణం కార్యం అంటే బ్రహ్మ యొక్క ఎఫెక్ట్ ఆకాశము వాయువు దేహంతో సహా మొత్తం ఈ కాద్యాన్ని దేనికోసం చెప్పారంటే ఈ కార్యాలన్నీ ఉన్నాయి ఇవి ఇలా ఉన్నాయి దీని స్వరూపం ఇది దీని లక్షణం అది ఈ లెక్కల వేసుకున్న కోసం చెప్పలేదు సాంఖ్యుల్లా ఇరవై నాలుగు ఉన్నాయి ముప్పై ఆరున్నాయి ఇక్కడ ఈ లెక్కలు ఎక్కడ కోసం చెప్పలేదు మరి ఇదంతా ఎందుకు చెప్పారంటే బ్రహ్మావగమం కోసమే చెప్పారు బ్రహ్మావగమశ్చ ఆరుధ చెప్పి తర్వాత బ్రహ్మావగమ ఆరు కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి పద్యాలన్నింటిలో కూడా బ్రహ్మ ఆరో నింపబడి అది అన్నమయాంతం వరకు చెప్పి ఈ కోశములన్నీ చెప్పి బ్రహ్మపుచ్యం ప్రతి అని ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని బోధించే ప్రక్రియ దానికోసమే ఈ ప్రకరణం అంతా వచ్చింది ఆ ప్రకరణంలో ఈ వివరాలన్నీ చెప్పిన తర్వాత అది ఏరణింపబడి ఇక్కడ దాకా ప్రస్తావింపబడుతూ వస్తున్నది దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ సృష్టి చెప్పడం ఒక తాత్పర్యం కాదు దీని మీద సూత్రంలో కారణత్వాధికరణము అధికరణం బొంబేలో వాళ్ళు ఏమిటంటే దృష్టి ప్రక్రియలో విరోధం విధానం విపరీతం రాగాన్ని పాలు చేసి పెడతారు దానికి విధానం అని పేరు అలా కంటే అలా ఉంది రాగం జరిగింది ఓ చోట ఏమో ప్రజాపతి కాదు ఇక్కడ ప్రజా ఏ దిశ సత్వ చేస్తారు సర్ప అనంతేతారు కదా సర్పాలు సృష్టించాడు మొత్తం ఇక్కడ వాయువు మొట్టమకా ఏది కరెక్ట్ సర్ప ఇంకొచ్చ ముందు ఇంకో తోట ఇంకో అంటే దానికి ఆసరి అంటే ఇక్కడ సృష్టి ప్రక్రియను కానీ సృష్టింపబడిన పదార్థముల యొక్క యథార్థ స్వరూపాన్ని గాని బోధించటముందుకు కాదు మరి ఏమిటి నీ తాత్పర్యము అంటే ఈ శోకాయుడు సృష్టి నువ్వు ఎలా పుట్టింది అనుకున్నా ముందు ఏది అనుకున్నా అది బ్రహ్మయందు చేయబడినటువంటి అత్యారోపం తప్పిస్తే ఈశ్వర స్వరూపం తప్పిస్తే ఈ నామరూపాలను అతిథాత్మే కాదు అని చెప్పడం కోసం నామరూపాలను ప్రస్తావించావా అని చెప్పాలి గనక నామరూపములను కొద్దిగా చేసి ట్రాన్స్లేట్ చేసి రీస్టేట్ చేసి ఈసారి అంద్రియాలని చెప్పడం కోసం అలా చేసింది కానీ శృతి బ్రహ్మ అవగమాన్ని చెప్పడం వల్ల తాత్పర్యమైన సృష్టిక్రియ దిగుము తాత్పర్ఎం లేదు తన్నమయాదాత్మన అన్న అన్యోంతర ఆత్మా ప్రాణమయ తతంత్రమనోమయమయ వినగహా ప్రవేశి సో ఆ స్కీమ్లో బ్రహ్మను చెప్పే స్కీమ్ బ్రహ్మను కూడా విజ్ఞానలో తెలుసు కొనుట ఆల్ దట్ ఈ విజ్ఞానం బ్రహ్మ వేదిత్యం అక్కడ తెలుసు హృదయోహల మధ్యే కేవలం బ్రహ్మమాత్రం వ్యహమహమి సాక్షాత్ ఆత్మేణ భా ృది విష మనస దాంట్లో దాన్ని తెలుసుకోవాలి దానికోసమే ప్రయత్నం తన్వేస్తవ్యుజిజ్ఞాసనం పుండరీకం యొంత పుండరీకము హృదయ పుండరీకమున్నది దాని లోపల ఏదో ఒకటి దాన్ని తెలుసుకోవాలి దాన్ని దాంట్లో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకోసమే దానికోసమే సృష్టివాద్యాలు అని ఇక్కడ ఉన్న దాన్ని తెలుసుకున్నప్పుడు సృష్టివాద్యాలు ఎలా ఉపయోగపడతాయండి ఇప్పుడు ఇలా ఉపయోగపడతాయి ఎలా మనం ప్రారంభించాము ఆ ప్రక్రియలో తరలి ఆ ప్రక్రియ ప్రక్రియంతో ప్రారంభించడం అన్నమయాన్ని చూసి వీడు ఆత్మ భ్రమపడుతున్నాడు కాబట్టి వాడి భ్రమకి కూడా భ్రమపడడానికి కూడా ఓ హేతు ఉంటుంది కదండి ఇప్పుడు దోమను చూసి ఏనుగని ఎవడో భ్రమపడటం తాడు చూసి పాము అని భ్రమపడం చూసి దోమను ఎవడైనా భ్రమపడతా ఎవడో భ్రమపడం కొంత సాదృశ్యం ఉంటాయి అలాగే అన్నమయమైన దేహమునందు ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉన్న కారణంగా దాని ఎందుకు వీడు ఐసెన్స్ పెట్టుకోవడం దానికి కూడా హేతు ఉంది కాబట్టి అధ్యతనే ఆ హేతు ఒకసంత హేతు ఉంది కాబట్టి దాన్ని కూడా ఆత్మ అనే శబ్దం ప్రస్తుతాన్ని అన్నమయ ఆత్మ నువ్వు ఆత్మకున్నావుగా కొనే అలాగే అనుకో అన్నమయ ఆత్మ కానీ అన్యోంతర ఆత్మ దానికంటే కూడా సూక్ష్మమైనది దానికి అధిష్టానంగా ఉండేది దానికి కారణంగా ఉండేటువంటిది దాన్ని ఆయుధంగా నిలబెట్టేటువంటిది మరొకటి లోపలకి గమనించావా ప్రాణమయ మరి దానికంటే స్వతంత్ర మనోమయ ది మనస్సును బట్టి వచ్చిందా మనశక్తియే సర్వము కూడా దాన్ని నువ్వు గమనించు ఆ మనస్సు ఉంటే థాట్ ప్రాసెస్ థాట్స్ అలా పుట్ట ఉంటే దాన్ని మనస్సులు ఉన్నావు అసలు ఈ థాట్ ఇలా పుట్టడానికి వెనక్క వెరీ రియల్ సోర్స్ ఆ సోర్స్ నుంచి థాట్స్ వస్తాయి సోర్స్ లేకుండా థాట్స్ రావు రావాలంటే తరంగాలకి సోర్స్ ఉండాలి అలాగే ఈ రావాలి అంటే వీటికి సోర్స్ ఉండాలి అదేంటి విజ్ఞానమయ అని అక్కడికి విజ్ఞానోహకి పట్టుకుంటాం అక్కడ పెద్ద నింపార్త ఆనందమయ ఉంది అండి దానికి ఆనందమయ అక్కడికి పోదు బట్టి విజ్ఞానమయ్యంపార్త ఎందుకనే గునక త ఆనందమయో విశిష్ట ఆత్మా ప్రదర్శిత ఆ జ్ఞానమయంలో విశిష్టమైన ఆత్మ విశిష్టమైన ఆత్మ అంటే లక్షణములతో కూడిన ఆత్మ అంటే నామరూపముల యొక్క సంస్పర్శ కలిగిన ఆత్మ శుద్ధాత్మ కాదు విశిష్ట ఆత్మ విశిష్ట అంటే శుద్ధాత్వైతం అని ఒకళ్ళు అన్న శంకరాచార్యులు తన వాదానికి ఏ పేరు పెట్టుకోలేదు హురియత్ కాన్ఫరెన్స్ ఏదో వేరే పేరు పెట్టుకోవాలి సెపరేటిస్ట్ కనుక ఇండియన్ మనందరం భారతీయులు మనకే ఏ కానీ ఎందుకని భారతంగా ఉంటే అలాగే ఆత్మ అయితే మనం పేరు పెట్టుకోవడం ఇదొమ్మ పరిషత్ సిద్ధాంతమే మన సిద్ధాంతం అండి దానికి ఒక పేరు దాదాపు స్కూల్ ఒక అలా కాదు వీడు ఇలా అన్నాడు కదా నేను ఎనీవే కమింగ్ జ్ఞానమయంలో చెప్పిన ఆత్మ శుద్ధ ఆత్మ కాదు అది విశిష్టాత్మ విశిష్టాత్మ అది ఏమిటి దాని విశిష్టాన్ని అన్నారంటే ఆనందమయోద ప్రమోద ఆనందమయం అన్యవంతర ఆత్మ ఆనందమయ అని చెప్పారు కదా ఆనందమయం అయితే శుద్ధమే ఎక్కడైంది కనుక ఆ విశిష్టమైనటువంటి ఆనందమయ ఆత్మ ఆ విజ్ఞాన గుహలో ప్రదర్శింపబడినది ఇంకే ముందు అలా చూపించారు విజ్ఞాన గుహలో చూపించి అక్కడి నుంచి కొంచెం పైకి తీసుకెళ్తే సరపడి అందుకోసం అలా సూక్ష్మమైనది దానికి కారణమైనది పరం అంటే ఇవన్నీ అర్థ తతప్పరం ఆనందమయ ఆనంద్రు ప్రతికల్పాస్పద నిర్వికల్పే గు అలా చెప్తోంది అవుని ఆ విజ్ఞాన గుహలో ఉండు విజ్ఞాన గుహలో ఉన్నావు కదా విజ్ఞాన ఏముంది ఆనందమయ ఆత్మ ఉంది విశిష్ట ఆత్మ విశిష్టం దగ్గర ఆగిపోకు హిరణ్య గర్భుడి దగ్గర ఆగిపోక హిరణ్య గర్భుడు కంటే పైని కోసం తత్వం ఏది నిర్విరు నిరూప నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అయితే మాకు సగుణము సాకారమే కావాలి అంటే వీళ్ళు హిరణ్య గర్భుడి దగ్గర ఆగిపోయిన హిరణ్య గర్భుడికి ఒకడు పేరు పెట్టుకుంటాడు ఒకడు శివుని పేరు పెట్టుకుంటాడు మరొకడు ఫాదర్ పేరు పెడుతున్నాడు వీళ్ళందరూ వెళ్ళి హిరణ్య గర్భుడు వెళ్ళి ఆగిపోతారు ఆ పైగా వెళ్తూ వెళ్ళరు అలాగే వెళ్ళి ఆనందమయ దిగి అయిపోక ఆనందమయోది ఆనందమయ కంటే కూడా సూక్ష్మమైనది దానికి కారణం దాన్ని ఎలా పొందడం అండి అంటే ఎలా పొందుతావు ఆనందమయలింగ అధిగమద్ ఆనందమయ లింగాలు ఉన్నాయి ఆనందమయం యొక్క లింగము లేని ప్రియా మోద ప్రమోద ఆనందమయము నేను ఆనందమయం ఆనందమయ్యును ఐ ఫీల్ హ్యాపీ అకేషనల్లీ ఇంటెన్స్లీ హ్యాపీ లెస్ హ్యాపీ మోర్ హ్యాపీ అంటే ది మస్ట్ బి దట్ Uh, that uh, what you call the matrix of ananda within me. Therefore, all ananda is created within all that. Therefore, it acts as a catalyst and creates the 1993 springs and the inner springs of happiness are opened at his opponents from body to theırdha dasky is taken based excitedly, therefore he comes up in a particular veil, so he comes up in a new way, and which has come very new teachings, and that process is clearly revealed, ఇలా పోర్ వేస్తే కొంచెం తక్కువ నీళ్లు ఎక్కువ నీళ్లు పడ్డట్టుగా సో అలా వచ్చిందని మనం అనుకున్నప్పుడు ఈ నీళ్ళు వచ్చింది కాబట్టి దే మస్ట్ బి హ్యూజ్ రిజర్వాయిడ్ ఆఫ్ వాటర్ అందరి నీట్ అన్నట్లుగా ఈ ఆనందమయ లింగ అధిగమ ద్వారేనా దీన్ని పట్టుకుని మనము ఆ ఆత్మను చేరుకుంటాము ఎటువంటి ఆత్మది ఆనంద వృద్ధి అవసర ఇప్పుడు మీరు గమనించండి చిన్న పైపు వేశారు పైప్ వేస్తే హండ్రెడ్ లీటర్స్ వాటర్ అవర్ వచ్చింది అక్కడ దొడ్డు బైపు వేశారు థౌజండ్ లీటర్స్ వచ్చింది అక్కడ ఇంకా దొడ్డు బైక్ వేశారు టెన్ థౌజండ్ లేటర్స్ ఇలాగ మనము ఈ వృద్ధిని చెప్పుకుంటూ వెళుతున్నాం ఈ వృద్ధిని అలా వెళ్ళగా వెళ్ళగా వెళ్లగా పట్టుబీ అల్టిమేట్ అప్ దాన్ని ఈ ఎంటైర్ వాటర్ వేద్దాం అదేవిధంగా మనమేమో మోదా ప్రమోద ప్రియం తక్కువ ఆరోగ్యం ఎక్కువ ఆసమో ఇలా వెళ్తాం దాంట్లో మొత్తం అవసానానికి వెళ్తాం మాంస ఆనంద మొదలు of టెన్ థిఫోర్ ఆఫ్ ట్రూట్ హ్యాక్ మనుష్య గంధర్వాస్ వది దేవర్వాస్ హాలీవుడ్ ఇలాగా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక చోటకి చేరతాం అది అవసాన ఇంకా దానిది కల్మినేషన్ దాని పేరే ఆత్మ అదే అదే పుచ్చం తేలి ఆనందమయాది కదా ఆనందమయాది ఎందుకు పుచ్చము ఆనందమయము అనే దాని ప్రతిష్ఠ అది కనుక దాన్ని పుచ్చ రూపంగా వర్ణించారు ఇక్కడంతా పక్షి రూపంగా వర్ణించే సందర్భం గనక అదే సర్వ వికల్పాస్పద యు హీచ్మే రియాలిటీ అనంతం ఆనందం అనంత అవసాన హా అనంత్ఞానం అండ్ ఎవ్రీంగ్ హ్యాస్ వ్యక్తం ఎప్పుడు కూడా అవ్యక్తం నుంచే గుట్టుకొస్తారు మీరు నిద్రలేస్తూనే మనస్సులో ఏవేవో ఆలోచనలు అన్నీ వచ్చాయి ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయంటే నిద్రలోను నేను నిద్రలో అవ్యక్తంలో దాగి ఉన్నాయి కాబట్టి ఇంత మంది జట్టు బీజంలో దాగి ఉంది అంటే దాగి ఉంది అవ్యక్తంగా దాగి ఉంది ఆ అవ్యక్తంలో ఉండబట్టే వ్యక్తంలో వస్తాయి వ్యక్తంలో వచ్చింది అవ్యక్తంలో లేదు కనుక కాబట్టి ఫినామినల్లో కనపడింది అంటే నోమినల్లో అది ఉండితే రాలేదు కాబట్టి ఆ సర్వ ఆనందవసరమైనటువంటి బ్రహ్మాత్మ అది సర్వ వికల్ప ఆస్పద అన్ని వికల్పములకు అన్ని భేదములకు అంటే అన్నమయ మనోమయ ప్రాణమయ ఈ భేదములంతటి కూడా ఇన్నిటికీ అధిష్టానము నో విధం అది మరి దానిలో భేదాలు ఉన్నాయా అంటే ఎన్ని వికల్ప బంగారము అన్ని రకముల ఆభరణములకు ఆస్పదమైనను స్వయముగా ఈ భేదములన్నింటికీ అతీతంగా ఉంటుంది అలాగే ఆ బ్రహ్మాత్మ కర్మ వికల్పములకు ఇక్కడే వికల్పాలు ఉన్నాయి ఈ ఐదు అన్నమయా ప్రాణమయాసీ వికల్పములన్నింటికీ ఆస్పదంగా ఉంటూ ఉండి కూడా అది స్వయంగా ఈ వికల్పముల తిరిగి అతీతంగానే స్వరూపత ఉంటుంది కాబట్టి మీరు వికల్ప అటువంటిది బ్రహ్మ అది ఎక్కడ దొరుకుతుందండి అది ఎక్కడ ఉందండి గు అధిగత్య ఇప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడు ఈ ప్రసాదంలో ఉన్నాడు ఈ ప్రసాదంలో ఎక్కడున్నాడు ఈ గదిలో ఉన్నాడు లేదా గదిలోకి వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు చుట్టూ ఎక్కడ దిగుతుందని అక్కడే ఉంటాడు అక్కడే చూపించాలి అదేవిధంగా ఆనందమయం ఎక్కడుంది విజ్ఞానమయంలో ఉంటుంది ఈ ఆనందమయము యొక్క అల్టిమేట్ ఎక్కడ ఉంటుంది ఆనందమయం ఉన్న చోటే ఆనందమయం యొక్క అల్టిమేట్ ఉంటుంది ఆనందమయం ఈ ఊళ్ళో ఎక్కడ సెక్కడో బంగారం లండన్లో ఉంటుందండి ఆనందమయం ఎక్కడుందో ఆనందమయం యొక్క సోర్స్ కూడా అక్కడే ఉంటుంది అంటే విజ్ఞానమయంలోనే ఉంటుంది అంటే బ్రహ్మ ఆత్మ నిర్వికల్పము అనంతము అది విజ్ఞాన గుమలో ఉంటుంది అని చెప్పాలి అబ్బా ఆ బ్రహ్మ ఇక్కడుందా నేను ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉందనుకున్నామండే ఆ ఇక్కడ ఉంది ఎప్పుడొచ్చిందండి ఇక్కడికి ఆ అప్పుడు ఎక్కడో వచ్చి లోపల దూరిందిలే అని ఆ విధంగా ప్రవేశావిశ్వు చెప్తూ అక్కడ ప్రవేశ శబ్దానికి అర్థం అంతే మహారాజ్ ఇక్కడ ఉన్నాడు అని అడిగారు అనుకోండి మహారాజు ఇక్కడ ఉన్నాడు అంటే మనం ఒక ప్రశ్న ఉంటాం అంటే మహారాజు ఇక్కడికి ఎప్పుడు వచ్చేటండి ఇక్కడికి ఎప్పుడు వచ్చేటండు అనే ప్రశ్నకి అది ప్రశ్న కాదది అది ఒక ఆశ్చర్యం మహారాజే ఇక్కడ ఉన్నాడా అనేటువంటి ఆ సమాచారాన్ని ఆకలింపు చేసుకునేటువంటి ప్రయత్నమే తప్పది అది ఫలానా అప్పుడు ఫలానా టైంలో వచ్చాడు అని ఒక వీడియో తీసి మీకు చూపించమనే అభిప్రాయం కాబట్టి ప్రవేశము అంటే ఇక్కడ ప్రవేశ కల్పనయే కానీ యథార్థంగా దూరేడు అని కాదు మరి దూరేడు అనే మాట ఎందుకు చెప్పారు అంటే ఇక్కడే ఉన్నాడు మరెక్కడో కాదు అని ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని నమ్మశక్యము కానటువంటి ఒక సత్యాన్ని మనకి బోధించడం కోసం శృతి ఇక్కడ ప్రవేశించాడు అని ఆ ప్రవేశాన్ని కల్పించి ప్రవేశ కల్పన కల్పన అంటే అర్థం పొయ్యిటిక్గా చెప్పింది మన ఒకసారి ఏమైందంటే ఒక చోట చెన్న గది ఇరుగు గది ఆ గదిలో రజనీకాంత్ ఉన్నాడు రజనీకాంత్ అని సినిమా హీరో ఒక ఆయన ఉన్నాడు చూస్తున్నా ఆయన దాంట్లో ఈ సందులో రజనీకాంత్ ఉన్నాడు అదే ఈ సందులోకి ఎలా వచ్చాడంటే వచ్చే ఇందాక ఊరిగాడు అక్కడ ఉన్నాడు అక్కడ వెడుచు అన్నట్లుగా ఏమంటే ఈ బుద్ధిలో ఈ నా అల్పమైన యోగ్యమైన తప్పుడు ఆలోచన చేస్తూ ఉండేటువంటి ఒక కథ లెక్కిస్తే తెలుసుకోవాలని చేతకాలం వంటి ఈ కసరత్ బుద్ధిలో బ్రహ్మ ఉన్నాడా ఉన్నాడు నిజమేనంటారా ఉన్నాడా బ్రహ్మ ఉన్నాడు పుష్ప అది ఆ ప్రదేశం అంట బ్రహ్మా నిర్విశేషత్ వాళ్ళు ఆయన అంటారు బ్రహ్మ హృదయ గుహలో తప్ప మరొక తోట దొరకదు ఇప్పుడు నేను తపస్సు చేశాను బ్రహ్మంచి నా ముందు నిలబడ్డాడు అంటే అప్పుడు ఆ బ్రహ్మ దృశ్యం అయిపోదండి బ్రహ్మను దృశ్యం చేయడం అంటే అర్థమటో తెలుసిన సమ్రాట్ని నౌకలు చేయడం బ్రహ్మను దృశ్యం చేయడం అంటే ఇంకా నౌకరైనా చేతనులే పైగా ఒక రకంగా సమ్రాజ్యం నౌకరు కూడా కాదు గడ్డి బొమ్మ చేయడం వీళ్ళు గెడ్డి బొమ్మలు తగలపెడుతూ ఉంటాను ఒక పెద్ద మినిస్టర్ని చీఫ్ని ప్రైమ్ మినిస్టర్ని గెడ్డి బొమ్మ చేసి అది ఆ ఆ పెద్ద దాన్ని అవమానంగా భావన చేస్తాడు ఇది అంతకంటే కూడా అధికమైన అవమానం ఇది బ్రహ్మని దృష్టించేట అంటే ఒకళ్ళు అన్నారు అర్జునుడికి దివ్య చక్షుష్టి చేత బ్రహ్మను చూశాడు బ్రహ్మం చూడలేదు దివ్య చక్షుష్ చూశాడు బ్రహ్మను చూశాడు నీకెవరు చెప్పాడు బ్రహ్మం ఇంకా ఏడు అధ్యాయాలు పాఠముందుకు నీకు తెలియలేదనే ఈ బోలం బ్రహ్మంతో భయపడ్డాది ఎందుకు బ్రహ్మం చూస్తే అభయమైపోతున్నాడు కాబట్టి వాడు బ్రహ్మంతో విరాట్ని విరాట్ని వీళ్ళు చూస్తే విరాట్ కంటే భిన్నంగా నిలబడి విరాట్ను చూస్తే ముందు ఆశ్చర్యము తర్వాత భయము వేస్తుంది అది రాత్రి యొక్క లక్షణం ఎనివే కనుక బ్రహ్మం చూశాడు నువ్వు బ్రహ్మపడ్డావు మరి అయితే పోనీ చెప్పండి బ్రహ్మ ఎక్కడ ఉంది మరి ఇది ఎక్కడా నీకు సర్వత్రా ఉంది ఉపలబ్ధి గురించి చెప్పాల్సి వస్తే నీవు తెలుసుకోవడం పాసిబుల్ అది చెప్పాలంటే ఉపలబ్ ఈ ఘటన గురించి బ్రహ్మ అంటే కన్య కన్యూ గటి ఇక్కడ బ్రహ్మ ఉంది అంటే అంటేనే హృదయంలో వెతుక్కోమని చెప్తారు తప్పించి సర్వత్రా బ్రహ్మంటే ఇక్కడ ఎందుకు వెతకాలి అంటే అక్కడ మీకు ఉపలభ్యం అవుతుంది మీరు మంచి విశేషత్వాలు విశేషత్వీ ఉపలబ్ para pouco pode categorizar o o o mamuto porta dele o na hora o na certeza que é que mamuto agora também agora mas isso que o bichão bichão que já teve que é o مشري لونا ما